హరి శ్రీ గురువ్య నమ బ్రహ్మా పరమసుకదం కలం జ్ఞానము జ్ఞానమూర్తిం తి గసదృం తమలక్ష్యం ఏకం నిత్యం విమలం విమలమచలం ధీ సాక్షిభూత భావా త్రిగుణరహి సద్గరు తం నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంపదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాద్భ్యో సర్వప్లవర ప్రజన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర స శివసమాంభ వ్యాసశంకరచ అస్మదా చందే గురు నిజగరు పరగ పరమిిగరు సురు పరబ్రహ్మణే నమ్మ హరిభ్యో నమ ఎరుగదు సుషుక్తిని జాగ్రత్త ఇరవందతి రెంటిగును మేల్కట్లయగా బయలెరుకలా రెంట్ బయలెరుక రెంటి నెరుగుచునుండు గురుముఖమున ఎరిగి ఈ రెండు తిరముగా ఎరుకను తీసివేసితే చాలు పరులు నేనని ఏటి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుండు ఎరిగి ఈ ఇరెండు ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త ఎరవంద సుషుప్తి రెంటిని ఎరుగును మేల్కట్లరయగా బయలెరు కల రెంటిని ఎరుగదు యలెరుక రెంటి నెరుగుచునుండు గురుముఖము నా ఎరిగి ఈ రెండు తెరముగా ఎరుకను తీసివేసి చాలు పరులు నేననియేటి ఏటి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుండు రిగి రెండు ఇది పదవి భజన గురుముఖమున అని ఈ కదార్థంలో ఒక సూచన చేశారు ముఖము అంటే మానవులందరికీ ఒకే రకమైన శరీరం ఉంది ఒకే రకమైన ముఖం కూడా ఉంది గురుముఖమునా అంటే అర్థం ఏమిటి అనేది బాగా ముఖ్యమైనటువంటి ఇందులో సూచన అనమాట ఏదైనా తెలియబడాలి అంటే ఏం చేయాలి అంటే గురువు ఏ స్థితిలో ఉండి చెబుతున్నాడో ఏ దృష్టితో చూస్తున్నాడో ఏ తత్వదర్శన స్థితిలో ఉండి జీవిస్తున్నాడో అలా ఉండటం అలా చూడటం అలా నిర్ణయించటం ఉండటం చూడటం నిర్ణయించటం ఇందులో చూడటం అనేది మొదటి పని తదుపరి నిర్ణయించటం ఆ తదుపరి ఉండటం చూచుట నిర్ణయించుట ఉండుట ఈ మూడింటికి కలిపి ముఖము అని ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి గురుముఖమున అంటే అర్థం ఏమిటంటే చిన్నపిల్లల్ని చూద్దాం తల్లి ఏదైనా చెప్పేటప్పుడు చేతిలో పలక పలపము లేకపోతే ఓ పుస్తకం తీసుకుని బాగా చిన్నపిల్లలప్పుడు చెప్తుంది యాపిల్ బ్యాట్ ఇలా చెప్తుంది లేదు అమ్మ ఆవు ఇలా చెప్తుంది చెప్పినప్పుడు ఆ పిల్లవాడు పుస్తకం వైపు చూస్తాడు ఏమర్థం కాదు ఏమర్థం కాబాడు మళ్ళా తల్లి వైపు చూస్తాడు చూస్తే తల్లి ఏం చేస్తుంది నామహం కాదు పుస్తకంలో చూడండి అని చూపిస్తుంది మళ్ళీ అదే శబ్దం చేస్తుంది కాబట్టి ఆ బొమ్మ చూపెట్టడం ఆ శబ్దం చేయటం బొమ్మ శబ్దం బొమ్మ శబ్దం ఈ పిల్లవాడు పుస్తకంలోకి తల్లి ముఖంలోకి పుస్తకంలోకి తల్లి ముఖంలోకి చూస్తు तलि मुख चूड़कते पिलवाड़ी ने पुस्तक चूडमान तीन चंदी काली मुखा चूड़क का आ शब ग्रहण ओकर प्रभाव आ लिप मूमेंट या प्रभाव आद कदली आनाद प्रभाव अतनी बुद्धिमीदे अंदव आ, आ, आ शब्दग्रहण विकासू అతడు ఆ తల్లిని చూస్తున్నాడు నిజానికి అక్కడ జరిగేది ఏంటంటే ఒక సూక్ష్మమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది అది నేను గమనిస్తూ ఉంటాను తల్లిని మొదటి గురువు అని ఎందుకు అన్నారంటే ఎందుకు అన్నారన్నమాట ఆమెలో ఉన్నటువంటి ఆ సరస్వతీ స్వరూపం ఆ విద్యాస్వరూపం ఆ బ్రహ్మవర్చస్సు ఆ బ్రహ్మవర్చస్సు వెలిగిపోతూ ఉంటుంది ఆ బోధించేటప్పుడు ఆ పిల్లవాడికి ఆ రకమైనటువంటి నేర్పు వచ్చేట్టు చేయాలి ఆ రకమైన వికాసం వచ్చేటు చేయాలి అని ఆమెలో ఏర్పడినటువంటి ఆ తపన ప్రభావం చేత సంకల్ప ప్రభావం చేత ఒక్క పదాన్ని వెయ్యిసార్లు చెప్తుంది ఎంతో ఓర్పుగా చెప్తుంది ఆ పిల్లవాడు గుర్తుపట్టేదాకా చెప్తుంది ఈసారి ఆవిడ పుస్తకం తీదు పిల్లాడే పుస్తకం వస్తాడు పుస్తకం పట్టుకొచ్చి ఆ బొమ్మ చూపించి వాడికి శబ్దం మాటలు రావప్పుడే బొమ్మ చూపిస్తాడు బొమ్మ చూపిస్తే ఈసారి తల్లి ఏం చేస్తుందంటే శబ్దం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వాడు ఇంకో బొమ్మ చూపిస్తాడు మళ్ళీ శబ్దం చేస్తుంది ఈసారి బొమ్మల మీద శబ్దం మీద ఆట నడుస్తుంది ఇప్పుడు బొమ్మలు గుర్తుపెట్టే స్థాయికేమో పిల్లవాడు శబ్దం చేసే స్థాయిలో తల్లి క్రమేపి తల్లి ఏం చేస్తుందంటే ఆ శబ్దగ్రహణం వాడికి గుర్తుపట్టే దశ వచ్చిందని గుర్తించగానే ఆ శబ్దం చేస్తుంది ఆ పుస్తకం పట్రా అంటుంది ఆవు పుస్తకం పట్ట నా పిల్లవాడికి అర్థమైపోతుంది ఏ పుస్తకం పట్టు రావాలో ఆవు బొమ్మను పుస్తకం పట్టుకు ఈసారి ఆ బొమ్మ చూపిస్తూ ఆ ఆ శబ్దాన్ని అనే ప్రయత్నం చేస్తాడు అట్లా ప్రయత్నం చేసే అతనిలో ఆ శబ్ద ఉత్పత్తి జరుగుతుంది ఆ నాదోత్పత్తి జరుగుతుంది ఆ వికాసం వచ్చేస్తుంది వాగ్భవ కూటానికి వికాసం వస్తుంది ఈ రకంగా అతనిలో మాట్లాడే శక్తి వికాసం చెందుతుంది ఈ ప్రయత్నానికి దరిదాపు సంవత్సరం నుంచి సంవత్సరం అరపడుతుంది ఈ పని తండ్రి చేయుడు ఈ తల్లే చేస్తుంది చాలా జాగ్రత్తగా చేస్తుంది ఏకాక్షర శబ్దాలతో అమ్ ఆతో మొదలు పెడుతుంది మా అమ్మ అమ్మా అమ్మా అమ్మా అమ్మ అనిపించాలని अत्अत् अतअत् मदर् इलाना ने इलाटे अक्षर अकार शब्दों मदर्स् अकार अट्देन भगवदी परमात्म विभूति योगे अक्षराण अकार अने अक्षरमे ने बोब अभी नीक वग्भवकूट रात विकास ఆ అనడం రాకపోతే కుదరదు సంగీతంలో కూడా విశేషమైనటువంటి సంగీతం బాగా నైపుణ్యం వచ్చేసినటువంటి వాళ్ళు అకార రాగం పాడతారు అన్నీ ఆతోనే పాడతారు పాడతారు అన్నమాట మొత్తం రాగం అంతా ఆతోనే పాడేస్తాడు పాడిన తర్వాత అప్పుడు కీర్తన అందుకుంటాడు బాగా నిష్ణాత నిష్ణాతుడై ఉండాలి కాబట్టి అకారం అనేది చాలా ముఖ్యమైనటువంటి శబ్దం అనమాట ముఖ్యమైన అక్షరం అక్షరంలో కూడా ఆ ఉంది అందుకే అర్కపురి అమ్మ జిల్లేలమ్ముడి అమ్మ వారి అందరిల్లు మీద రాసి ఉంటుంది అమ్ ఆవిడ అమ్మ అనందుడు ఎందుకంటే పిల్లవాడు మొదట అమ్మ అనటం రాదు పిల్లవాడికి పిల్లవాడు ఏమంటాడంటే ఆ శబ్దాన్ని అక్షర అక్షరబద్ధం చేస్తే అమ్ ఆ అని రెండు అక్షరాలు వస్తాయి అమ్ ఆ అనే అక్షరాలే అక్కడ ఉంటాయి కాబట్టి ఆవిడ తల్లు ఆవిడ విశ్వజననిగా అందరినీ తన బిడ్డలుగా భావించింది వచ్చిన వాళ్ళందరినీ ఏ నాన్న పలకరించింది చిన్నవాడైనా నాన్నే పెద్దవాడైనా నాన్నే ఎనిమిదేళ్లవాడైనా నాన్నే ఎనభై ఏళ్ళవాడైనా నాన్నే ఆవిడకంటే చిన్నపిల్లలైనా నాన్నే పెద్దవాళ్ళైనా నాన్నే తల్లి ఆడవాళ్ళైంది అమ్మాయి అమ్మ సరే ఏదైనా ఈ అకార శబ్దం యొక్క ప్రభావాన్ని బోధించేటటువంటి తొలి గురువు మాతృమూర్తి అలా నీ వాగ్భవ కూటానికి వికాసం వచ్చేట్టు చేస్తా ఇంతకీ ఇందులో కీలకం ఏమిటంటే గురుముఖం కాబట్టి మానవ వికాసంలో అత్యంత ముఖ్యమైనటువంటిది గురుముఖం తొలి గురువైనటువంటి తల్లి ముఖాన్ని చూస్తూ ఈ వాగ్భవకూట వికాసాన్ని పొందుతాయి సరే అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ పరిణామం చెందుతూ సద్గురువు దగ్గరకు వచ్చాడు వస్తే మూర్తి ముఖం ద్వారా ఏం చెప్పడం వచ్చిన చిక్కిది ఆయన మాటల ద్వారా చెప్పేదంతా కేవలం పది జ్ఞానంలో మాటల ద్వారా చెప్పేదంతా పది శాతమే మాటల వరకే నాకు తెలుస్తోందండి జ్ఞాన మార్గంలో పది మాత్రమే పురోగమించగలుగుతారు మాటల అవతల చేతల అవతల అన్నిటికీ అవతల అలా అవతల అవతల అవతల అవతల తత్పరం అనేటటువంటి పద్ధతిగా వికాసం చెందగలిగేవాళ్ళు మాత్రమే పూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతారు నీకు నీకు ఆ స్ఫరణ రావాలి ఆ సూచన శబ్దం వినపడగానే నీకు ఆ వికాసం రావాలి అలాంటి దృష్టి కలగాలి ఆ దృష్టి తర్వాత నిర్ణయం అవ్వాలి నిర్ణయం కాస్త అలా ఉండాలి అలా ఉండిపోతే అయిపోతాం అంతే ఎన్నోసార్లు స్వామి నిర్భయానందమేకా నరసింహారావు గారు ఏదైనా చెబితే అలా ఉండు చూద్దాం అనేవాడు అలా ఉండు చూద్దామంటే అర్థం ఏమిటంటే వాయిదా వేయటం మూడవ స్థలలోనూ అలా ఉండమని అర్థం అది సూచన ఉండటం అంటే మానవులందరి వాళ్ళందరూ సాక్షిగా ఉండమండి ఏదో కాసేపు ఉన్నామండి అంటున్నారు అలా కాదు పెద్దలు ఏదైనా చెప్పారంటే అది సదా నిత్యం కాబట్టి అలా ఉండు అంటే అర్థం ఏమిటంటే ఏ స్థితి ఎందు అయితే నీకు నిర్ణయమైందో ఆ నిర్ణయమైన స్థితిలో మూడవ స్థలలోనూ గనక అలాగే గనక ఉంటే నీకు స్వానుభవ ప్రమాణంగా అపరోక్షానుభూతిగా నిర్ణయం అయిపోతుంది లేకపోతే పరోక్ష స్థితిగానే ఉండిపోతుంది ఉదాహరణ చెప్తా మీకు మనం అందరం రోజు నిద్రపోతున్నాం కదా నిద్రపోయినప్పుడు మరి ఈ నిద్రలో ఎలా ఉన్నాము అని మనకి మెలకు వచ్చిన తర్వాత ప్రశ్న వచ్చిందనుకోండి వస్తే మరి మెలకు ఆ సుషుప్తి సంగతి ఏమైనా చెప్పగల ఎవరైనా అడగండి నిద్రపోయి లేచిన తర్వాత ఏం బాబు ఎలా నిద్రపోయావు నాయన అని అడిగితే బాగా నిద్రపోయానండి సుఖంగా నిద్రపోయానండి అంటాడు ఒకవేళ అలా పోలేదనుకోండి నిద్ర సరిగా పట్టలేదని అంటే ఇలా చెప్పాల్సిందే తప్ప ఆ నిద్రలో ఏం జరిగింది ఏమైంది నువ్వేమయ్యా నువ్వు ఎలా ఉన్నావో చెప్పమంటే ఈ మెలకువలోకి వచ్చిన తర్వాత ఏమీ చెప్పలేదు ఎందుకని అంటే ఈ మెలకువ ఆ సుషుక్తిని ఎరగలేకపోతుంది సరే పోని గాఢ నిద్రపోతున్నాడు వాడిని అడిగేప్పుడు బాబు మెలకు అంటే ఎట్లా ఉంటుంది ఆయన వాడికి ఇంద్రియాలే పని చెయ్యవు వాటికి వ్యవహారమే లేదు వాడప్పుడు అవ్యవహారి వెనక్కి తీసుకుంది ఇప్పుడు ఆ గాఢ ఇతరులో ఉన్నవాడికి నువ్వు అడిగిన ప్రశ్న వినపడలేదు వాడు సమాధానము చెప్పడు ఆ సుషుప్తి ఈ మెలకు అని అరగడం ఈ రెండు స్థితులలో ఒకదాని కూడా ఎట్లా ఉన్నాయంటే ఇది దానిని అరగదు అది దీనిని అరుగదు ఇది జీవభావానికి గుర్తు ఇక్కడ మొదలుపెట్టారు ఈ ఉపమానం దగ్గర మొదలుపెట్టారు ఇప్పుడు గురుముఖం అంటే ఏమిటి అని ప్రశ్న సుషుప్తికి సాక్షి ప్రాంగుడు సాంఖ్య విచారణ తెలిసిన వాళ్ళందరికీ ఈ సంగతులన్నీ బాగా తెలుస్తాయి త్రిపుటిని బాగా విచారణ చేసిన వాళ్ళందరికీ తెలుస్తాయి కాబట్టి అవస్థాత్రయ సాక్షిత్వంలో త్రిపుటిలో సు సాక్షి పురాణుడు తురీయ సాక్షి ప్రత్యేకాత్మ స్వప్న సాక్షి తేజస్సుడు జాగ్రత్ సాక్షి విశ్వడు ఈ కదార్థాన్ని ఇక్కడ ఎత్తుకున్నారు ఇప్పుడు ఏమైందట అంటే జాగ్రత్ సాక్షిగా ఉన్నటువంటి విశ్వడు సుషుక్తి సాక్షి అయినటువంటి ప్రాణ్యుణ్ణి ఎరగజాలకుండా ఉన్నాడు పోని ఆ ప్రాణ్యుణ్ణి అడుగుదామా ఆ ప్రాణ్యుడికి ఈ విశ్వడి సంగతి తెలీదు కాబట్టి ఎవరి స్థితిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎవరి స్థితిలో వాళ్ళు సాక్షిగా ఉన్నారు మరి వేరు ఉన్నారా పరుడెవ్వాడు ఎంచి చూడగా పరుడెవ్వాడు అని అడుగుతుంది వేదాంతం ఉపనిషత్తులు ప్రశ్న అడుగుతున్నాయి ఎంచి చూడగా పరుడెవ్వాడు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ నేను ఎలా ఉందట విశ్వడుగా ఉంది అదే స్వప్నావస్థలో తైజసుడుగా ఉంది అదే గాఢ నిద్రావస్థలో ప్రాణ్యుడుగా ఉంది ఒక అవస్థలో ఉన్న నేను మరొక అవస్థలో ఉన్న నేను అడిగిందట నువ్వెవరని నువ్వెవరంటే నువ్వు వేరే నేను వేరే అన్నామనుకోండి ఏమైనప్పుడు విశ్వడు వేరే తైజసుడు వేరే ప్రాణుడు వేరే ప్రత్యేకాత్మ కూడా వేరే అన్నాం అనుకోండి ఎంత పొరపాటు ఎంత భ్రాంతి ఎంత భ్రమ నీలోపుడు ఎన్ని నేనులు ఉన్నట్టు నాలుగు నేను ఉన్నట్టు ఎవరైనా ఒప్పుకుంటారా నీలో నాలుగు నేను ఉన్నాయా అంటే లేదండి బాబు నేను ఒక్కడే అంటాడు కాబట్టి నేను ఒక్కడే ఆ ఒక్క నేనే సాక్షిగా ఉన్నప్పుడు విశ్వ సాక్షిగా ఉన్నాడు కాబట్టి జాగ్ర ప్రపంచమైనటువంటి జగత్ ప్రభావానికి సాక్షిగా ఉన్నాడు కాబట్టి అతనికి విశ్వడని పేరు పెట్టాడు ఎందుకని అంటే ఆ విశ్వం అనేది దర్పణ దృశ్యం ఆ దర్పణ అర్థంలో ప్రతిబింబంలాగా ఈ జగత్తును చూస్తున్నాడు ఆయన సరే రెండో మెట్టెక్కాం స్వప్నంలోకి వచ్చాము ఇప్పుడు స్వప్నంలోకి వస్తే స్వప్న సాక్షి తయజుడు ప్రకాశస్వరూపుడు ఆయన అంతే ఇంకేం లేవు ఆయన ప్రకాశమే ఉంది అంతే భావములు లేవు అభావములు లేవు ఏవీ లేవు ప్రకాశ ప్రకాశస్వరూపు మరి ఇప్పుడు ఈ ప్రకాశస్వరూపుల్లో ఈ జగత్తు లీనమైపోయింది ఈ ఇంద్రియాలు లీనమైపోయినాయి ఈ విషయాలు లీనమైపోయినాయి ఈ అనేకంగా కనబడుతున్నదంతా లీనమైపోయింది ఇప్పుడు అడిగాం పరుడెవ్వరు ఎందుకని మెలకువలో ఆ స్వప్నం గుర్తుకు రావడల్లా స్వప్నంలో ఉన్నప్పుడు ఈ మెలకు ప్రభావం యాభై శాతం ఉండే అవకాశం యాభై శాతం ఉండదు కానీ మెలకు ఏమో స్థూలంగా పనిచేస్తున్నా స్వప్నమేమో సూక్ష్మంగా పనిచేస్తున్నాం కాబట్టి మెలకులో కూడా కలగలిగే అవకాశం ఉంది కలలో కూడా మెలకు కలిగే అవకాశం ఉంది ఈ రెండు ఒకదానికొకటి పరిపూరకాలు సంపూరకాలు అప్పుడేమైంది ఆ ప్రకాశం చేతనే ఈ ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయనే జీవిత సత్యాన్ని తెలుసుకున్నాం తెలుసుకుంటే ఇప్పుడు ఇంకో మే అంతటా ఉన్నది ప్రకాశమే అనేది రూఢీగా అనుభవ జ్ఞానంలో నిర్ణయం అయితే ఎవరికైతే గాఢ నిద్రావస్థ చీకటిగా కాకుండా ప్రకాశస్థితిలో జరగబడుతూ ఉంటుందో వాళ్ళు స్వప్న సాక్షిగా నిర్ణయం సాధారణంగా నిద్రగా ఉపక్రమించగానే బుద్ధికి చీకట ఆవరించేస్తుంది ఆ చీకట ఆవరిస్తేనే నిద్ర అవుతుంది లేకపోతే అవలో బుద్ధి ప్రకాశ స్థితిలో చైతన్య ప్ర చైతన్యమనే ప్రకాశ స్థితిలో లయమవుతూ ఉన్నప్పుడు ఈ నిద్రా ప్రభావం పెద్దగా ఉండదు చాలా తేలికగా ఉంటుంది దానికి కూడా ఉపమానం అది చెప్తా అంటే నిన్న చెప్పే పౌర్ణమి నాటి తెల్లవారుజామున ఒక అరుణోదయ కాలంలో సగం చీకటి సగం వెలుగు ఇలా ఉంటుంది అప్పుడు చూడమని బయటికి తీసుకొచ్చి చూపిస్తారు అది చూపించినప్పుడు ఆ ఆకాశంలో సగం చీకటి సగం వెలుతురుంటుంది అసలు ప్రతిరోజు సూర్యోదయాత్ పూర్వము బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్లో బాహ్య ప్రదేశంలో అది నదీతటమో సముద్రతటమో క్షేత్రతటమో దేవాలయ తటమో ఏది లేకపోతే కనీసం మేడెక్కైనా కనీసం ఇంటి ముందైనా బయటికి వచ్చి ఆ బయట వాతావరణంలో ఈ అరుణోదయ కాలాన్ని అనుభవించాలి అని నియమం ఎందుకయ్యా అంటే ఆ అరుణోదయ కాలంలో ఈ సాక్షిత్వ జ్ఞానం కలిగినప్పుడు అంటే జాగ్రత్త సాక్షి స్వప్న సాక్షిత్వం కలిగినప్పుడు తైజస స్వరూపుడుగాను ఉన్నప్పుడు నీ నిద్ర చీకటి అనే లక్షణాన్ని కోల్పోయి ప్రకాశ లక్షణాన్ని ఎలా పొందుతుందో ప్రత్యక్షంగా ఆకాశంలో చూడవచ్చు ఆ అరుణోదయ పూర్వం ఆ కాలం చీకటి అలా తగ్గిపోతూ ఉంటుంది అలా వెళుతురు వస్తూ ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటాయి అనమాట కరెక్ట్గా ఆ దృశ్యం ప్రతిరోజు గాఢ నిద్రావస్థలో అనుభవించగలుగుతాడు సాధకుడు అది అనుభూతికి ప్రత్యక్ష ప్రమాణ నిర్ణయం ఇలా సాక్షిత్వ నిర్ణయం గాఢ నిద్రావస్థలో అయ్యింది ఇప్పుడేమయ్యాడు నిద్రా సమాధి స్థితి ఇప్పుడు వాడికి నిద్ర నిద్ర కాదు అంటే అజ్ఞానావృతమైనటువంటి తమోగుణావృతమైనటువంటి మృత్యుభయాన్ని కలిగించేటటువంటి నిద్ర కాదు అది ప్రత్యేగాత్మస్వరూపాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రజ్ఞాస్వరూపం ప్రకృష్టమైన జ్ఞానం కలిగినటువంటి ప్రజ్ఞాస్వరూపం ప్రకర్ష ఇది జ్ఞాన ప్రజ్ఞాన ప్రకృష్టమైన జ్ఞానం ప్రజ్ఞానం సరే అంటే జ్ఞానం నిర్ణయం చేయడానికి ఎంత బలంగా పనిచేయాలో అంత బలంగా ప్రజ్ఞుడు ప్రాణ్యుడుగా పనిచేస్తుంది ఇది గాఢ నిద్రావస్థక సాక్షి ఇప్పుడు ఆ సాక్షిలో నువ్వు మేల్కొన్నావు తెలివి కలిగింది మేల్కోవడం అంటే తెలివి కలగడం దృష్టి కలగడం అనుభూతి కలగడం తెలివి కలగడం దృష్టి కలగడం అనుభూతి కలగడం నిర్ణయం కలగడం దీనికి సంస్కృతంలో ఏమని జ్ఞాతం ద్రష్టు ప్రవేశం అధిగచతి కాబట్టి ఈ రకమైన సాక్షిత్వ నిర్ణయాన్ని జాగ్రత్తగా సాధకుడు గనక అనుభవిస్తే ప్రత్యేగాత్మస్థితిలో మేల్కొంటాడు తురియ స్థితిలో మేల్కొంటాడు నిర్వాణ సుఖాన్ని అనుభవించకుండా అంటే నిద్రని సమాధి స్థితిలో అనుభవించే అనుభూతి నిర్ణయం నీకు కలగకపోతే నీకు నిర్వాణ సుఖం ఏర్పడదు నిర్వాణ సుఖం ఏర్పడకపోతే ప్రత్యగాత్మ ప్రకాశం చేతనే పని పనిచేస్తున్నాడనే సత్యం బోధపడదు తెలిసి ఉంటుంది నేను అంతటా ప్రకాశమే కదండి అని వాచాగా ఒప్పుకుంటాడే కానీ ప్రత్యేగాత్మ ప్రకాశం చేత ప్రాంగుడు ఏర్పడుతున్నాడనేటటువంటి ఆధార విమర్శ స్వానుభవంలో నిర్ణయం అలా అవ్వాలి అంటే నిద్ర సమాధి స్థితిలో జరగాలి అలా జరిగేటట్లుగా సాధన చేయాలి అందరూ అడుగుతుంటారు ఏమండి తెలుసుకుంటే చాలా చదివితే చాలా ఈ గొడవ అంతా మాకెందుకండి ఈ సాధనలన్నీ మాకు ఎందుకండి అంటారు ఆ సాధన చేయకపోతే స్వానుభూతి నిర్ణయం ఉండదు ఇది ఎటువంటిది అయ్యా అంటే ఆకలి దగ్గరికి వెళ్ళి ఆహార పదార్థాల పేర్లన్నీ చదివినట్టు అనమాట పేర్లు చదివితే ఆకలి తీరుతుందా తీరదు కదా ఇది కూడా అంతే కాబట్టి శాస్త్రజ్ఞానం అవసరమే పరిజ్ఞానం పొందడానికి కానీ దానిని నిజ జీవితంలో ఆచరించి అనుభవించితేనే నీకు స్వానుభవ నిర్ణయం కలుగుతుంది అప్పుడే నీకు ముక్తస్థితి అనేది అనుభూతం అవుతుంది అప్పుడే నువ్వు దేనిని అంటకుండా ఉండగలుగుతావు ఓర అందార్థంలో చెప్పాడు అంటకుండా కాబట్టి జాగ్రత్త అంటకుండా ఉండాలి స్వప్నావస్థని అంటకుండా ఉండాలి సుశుత్యావస్థని అంటకుండా ఉండాలి తురియావస్థని కూడా అంటకుండా ఉండాలి ఇలా ఒక్కొక్కదానికి ఆ అతీత నిర్ణయం అవ్వటాన్ని ఇక్కడ ఈ కదార్థంలో సూటిగా చెప్పాడు ఎలా అంటే ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త ఇరవంద సుషుప్తి రెంటినిరుగును ఎంతగా సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమం అయ్యే దానికంటే స్థూలమైనటువంటి విధాన్ని దానిపైది అలా తుర్య స్థితిలో ఉన్నామనుకోండి దుర్యస్థితిలో ఉండి ఈ మూడు వచ్చి పోతూ ఉంటాయి అంతే ఈ మూడు రాకడా పోకడా రెండు తెలిసి ఉంటాయి వస్తూ పోతూ ఉంటాయి ఇంద్రియాలు వేస్తూ ఉంటాయి వ్యవహరిస్తూ ఉంటాయి పని చేస్తూ ఉంటాయి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి నేను నేనుగానే ఉన్నాను నేనేమి మార్పు చెందలేదు నేనేమి పరిణామం చెందలేదు అనేటటువంటి ప్రత్యేకాత్మ నిర్ణయం అయితే నీకొక నిర్ణయం జరిగింది ఇప్పుడు ఏమిటి ఆ నిర్ణయం అంటే పరుడు ఎవ్వడు అన్న ప్రశ్నకు సమాధానం వచ్చింది రెండవ వాడు లేడు ద్వితీయం లేదు అద్వితీయం అయిపోయినప్పుడు ఇది అద్వైతంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం కాబట్టి ప్రత్యేకాత్మస్థితికి వస్తేనే కానీ రెండవ వాడు లేడు నిర్ణయం అవుతుంది పరుడు అన్న ప్రశ్నకు సమాధానం వస్తుంది అదే మాటని ఇక్కడ వాడాడు పరులు నేనని ఏటి పలుకే లేకుండు జీవభావానికి పునాది ఏమిటయ్యా అంటే నువ్వు వేరే నేను వేరే ఇదే జీవభావానికి పునాది మనం రోజు జాగ్రత్త అవస్థలు వ్యవహరించేటప్పుడు అన్ని పాత్రలలో అన్ని జీవులతో అందరు మానవులతో అన్ని సంబంధాలలో ఎట్లా నువ్వు వేరే నేను వేరే అనేటటువంటి భేద బుద్ధితో వ్యవహరిస్తున్నావు ఈ భేద బుద్ధికే జీవుడని పేరు రాగద్వేషాలకే జీవుడని పేరు సుఖదుఖ అపేక్ష కలిగిన వాడికే జీవుడని పేరు ఇంట్లో వేదాంతం ఈ జీవ లక్షణాల గురించి బాగా బోధించింది ఎందుకంటే వీటన్నింటినీ ప్రజ్ఞానంతో పోగొట్టుకోవాలి వీటన్నింటినీ ప్రత్యేక ఆత్మస్థితితో పోగొట్టుకోవాలి ఆ పోగొట్టుకోవడానికే ఆత్మజ్ఞానం అని పేరు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే అది ఎక్కడి నుంచో ఊడిపడదు నీ లోపలే ఉద్భవించాలి ఆ స్ఫురణ స్ఫూర్తి స్థితి స్ఫురణ స్ఫూర్తి స్థితి నిర్ణయం స్ఫురణ స్ఫూర్తి స్థితి నిర్ణయం లేకుండా నువ్వు దాటలేవు కాబట్టి ఏ అంశమైనా సరే అది అష్ట ప్రకృతులకి ఆవతల ఉన్నటువంటి సాక్షిని నిర్ణయం సగుణ రూపమైనటువంటి ఈశ్వరుని యొక్క సగుణ రూపమైనటువంటి అష్టప్రకృతికి సాక్షిత్వమైన నిర్గుణ పదార్థమైనటువంటి నిర్గుణ స్థితి అయినటువంటి నిర్గుణ ధర్మమైనటువంటి నిర్గుణ లక్షణమైనటువంటిది ఈశ్వరీయం కాబట్టి ఎప్పటికైనా ఈ సగుణ స్థితి నుంచి ఆ నిర్గుణ స్థితికి ఎదగాలి దానవతల గుణరహితం సగుణం నిర్గుణం గుణరహితం కాబట్టి ఎరుక బయలు అన్నప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే గుణరహిత స్థితిలో మాట్లాడుతున్నాడు అదే ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే నిర్గుణ స్థితిలో మాట్లాడుతున్నాడు జీవుడు జగత్ అన్నప్పుడేమో సగుణ స్థితిలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసినా ఏ ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోబో దాని సారా ఇట్లా విభజించి చూసుకోవాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి వ్యవహరిస్తున్నాం అనుకోండి ఇప్పుడు అది సగుణమే కదా సగుణం లేకుండా వ్యవహారం ఏ వ్యవహారము ఉండదు కాబట్టి నిర్గుణ స్థితిలో ఏమైంది అవ్యవహారీగా ఉండవు అవ్యవహారీగా లోపల ఉండి బయటికి వ్యవహరించడం సాధ్యమా అని ప్రశ్నించింది వేదాంత పంచదర్శి ఆ శుభ్రంగా సాధ్యమే అని సమాధానం కూడా చెప్పింది ఎట్లా అంటే ఇప్పుడు నీ మెలకువకి సాక్షిగా ఉన్న నేను ఈ మెలకువల పోయాడా పోలేదుగా పోయి కలిసిపోయాడా కలిసిపోయాడని నువ్వు అనుకుంటున్నావే తప్ప వాస్తవానికి వాడు కలవలేదు ఎలా చెప్పగలవు అన్ని పాత్రలు జరిగిపోతున్నాయి మెలకువలో ఆ నేను నేనుగానే ఉంటోంది ఏ ఆలోచన ఆ వృత్తి ఆ వృత్తికి సంబంధించిన పాత్ర ఆ పాత్రకు వ్యవహారం వ్యవహారానికి సంబంధించిన ఫలితం అవి ఇంద్రియాల ప్రభావంలో జరిగిపోతున్నాయి నేను సాక్షిగా ఉన్నాను ఇప్పుడు నేనేమన్నా అందులో చేరాడా చేరలేదు చేరకుండా ఉన్నప్పుడు ఆత్మభావంలో నిలకడ చెంది నిర్ణయం చేస్తాడు అదే చేరిపోయాడు అనుకోండి అప్పుడేమయ్యాడు ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాడు ఏది చెయ్యమంటే అది చెయ్యడు ఏమిటి చెయ్యమనేది ఇప్పుడు నాయన భేదబుద్ధిని పోగొట్టుకో నేను పోగొట్టుకోను అద్వైత స్థితిలో నిలబడు నేను నిలబడను ఇట్లా అగ్రహణం అనిథాగ్రహణం అనే బుద్ధిగత మాలిన్యానికి లొంగిపోతాడు గుణమాలిన్యమంతా ఇదే అగ్రహణం అనిధాగ్రహణం అంతటా ఉన్న ఆత్మస్వరూపాన్ని అంతటా ఏకంగా ఉన్న శివస్వరూపాన్ని గుర్తిరిగేటటువంటి పనిలో ఉండాలి ఈ కార్తీక మాసం అసలు కార్తీకం అంటేనే ఆ కృత్తికా నక్షత్రం అంటేనే అగ్ని నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే ప్రకాశం మానవులందరూ పంచకోశాలని అధిగమించడానికి కావలసిన సాధనంతా ఈ కార్తీక మాసంలో పెట్టారు ఎందుకయ్యా అంటే ఆ పంచకోశాల యొక్క ప్రభావం తెలుసుకోవాలి అంటే ఉపవాసం చేయాలి ఏకభుక్తం చేయాలి అలాగే భూసేనం చేయాలి అలాగే చన్నీటి స్నానం చేయాలి అలాగే నాలుగు సంధ్యలలో మేలుకుని ఉండాలి సాధ్యమైతే నా మాసమంతా జాగరణ కూడా చేయాలి వీలైతే రోజంతా నామస్మరణ చేయాలి ధ్యానం చేయాలి జపం చేయాలి దానం చేయాలి యజ్ఞం చేయాలి యాగం చేయాలి ఈశ్వర దర్శనం చేయాలి ఇవన్నీ కార్తీక మాసంలో నియమాలే నియమం నియమం నియమం అనాలంటే గుర్తుపెట్టుకోండి తప్పక ఆచరించమని అర్థం చాలామంది వాడ నియమం అనగానే నా జాతకాలు బాగుపడు నా జాతకాదన్న వాడికి చెప్పేది ఏముంది వాడి అత్యవసర మార్గంతో పాస్ అది కూడా ఎవరైనా మహానుభావుడు సహాయం చేస్తే అంతే తప్ప స్వయంగా బలం లేనివాడు కాబట్టి పొద్దున్నే లేవరా నా చేత కాదండి పోనీ అర్ధరాత్రి నా చేత కాదండి పోని మిట్ట మధ్యాహ్నమైనా అప్పుడు నాకు ఆకలేస్తుందండి పోనీ సాయంత్రమైనా చేయరా అప్పుడు నేను బిజీగా ఉంటానండి ఇంకా వాడు బాగుపడేదట ఇట ఎప్పటికప్పుడు మానవులందరూ నేను బిజీ నేను బిజీ అంటున్నారు ఏమిటి నీ బిజీ అర్థం లేని బిజీ ఎందుకని అంటే ముప్పున కాలకింకరులు వచ్చు వేళ నీ గల్గదో గలగదో నాటికిప్పుడే తప్పక చేతు శ్రీకాళహస్తీశ్వర ముప్పున కాలకింకరులు వచ్చిన వేళ ఈశ్వర స్మరణ కరగదు అర్థమైందండి యముడు అక్కడ నిలబడి రావయ్యా అని పిలిస్తే నిన్ను గజగజ వణికిపోతూ మృత్యు భయ విహలతతో పునః పునః పుట్టాలనే ఆశతో అపేక్షతో కాంక్షతో వాంఛతో వాసనా బలంతో పునః జన్మెత్తటటువంటి జన జనన మరణ చక్రంలో పడిపడేట విధానంలో జీవించేటటువంటి పద్ధతిలో అందరూ పరులే వాడికి ఇప్పుడు వాడికి చూసినా వేరువేరుగానే కనబడతారు అంతే వాడికి జీవితంలో ప్రశ్న రాదు పరుడు ఎవడు అన్న ప్రశ్న అసలు వాడికి రానే రాదు వాడు జీవుడు కాబట్టి అజ్ఞానయుతమైనటువంటి అభిమానయుతమైనటువంటి దేహతాదాత్మ్యతతో కూడినటువంటి వాడికి అన్ని దేనికి దానికే ముక్కలు మొక్కలుగా కనబడ్డాయి వాడికి అసలు ఆ ఏకత్వ సూత్రమే కనబడదు పరమాత్మ ఏం చెప్పాడు సూత్రే మణిగణాయి ప్రతి ఒక్క జీవి ఆ మణివలే ప్రకాశిస్తున్నాడు కానీ ఈ జీవులన్నింటిలోపల ఉన్న చైతన్య సూత్రం కాబట్టి పదార్థము గుణము ఈ రెండు మనకు సృష్టిలో కనబడుతున్నాయి కదా గుణమంతానేమో ఈశ్వర్యం పదార్థమంతానేమో ప్రకృతి ఇంతే కాబట్టి గుణాన్ని గుర్తెరిగే పని లక్షణాన్ని గుర్తెరిగే పని సాక్షిత్వాన్ని గుర్తెరిగే పనిలో పడ్డవాడికే పేరు ఇంతేగాని అందరూ సాధకులేనండి ఎన్ని ఎప్పటి నుంచో సాధనాలు చేస్తున్నానని అడిగింది సాధన చేస్తే ఏమిటి తెలిసింది నాయన అని అడుగుతే నేను ఎవరినైనా సరే నైనా నేను ఎంతకాల నుంచో చదువుతున్నానండి ఎంతకాల నుంచో అవన్నీ నాకు అనవసరం నీకేం నిర్ణయం అయ్యింది నువ్వేం గుర్తుపట్టగలిగావు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఈ మూడు చాలా ముఖ్యం సాధకులందరూ గాఢ నిద్రలోకి ఒరిగే ముందు ఆ నిద్రని సమాధి స్థితిలోకి మార్చుకోగలుగుతున్నారా లేదా అనేది బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి అలా మార్చుకుని చేసేటప్పుడు నీకు మూడు లక్షణాలు తెలుస్తాయి ఏ నిర్ణయంతో ఉన్నా ఏ దర్శనంతో ఉన్నావు ఏ సాక్షిత్వంతో ఉన్నావు అనేది బాగా తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకని అంటే నిద్రలో అతి భద్రముగా ఉన్నది నిజమగు విద్య జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటే ఎక్కడో బయట పరిగెడితే వచ్చేది గంగలో మనకేస్తే రాదు లేకపోతే మనకేయకపోతే రాదు నలభై రోజుల పాటు స్నానం చేయకపోతే నీకు నువ్వే వెగట పుడతావు ఎందుకు పుట్టానా ఎందుకు బొదుకుతున్నానా అనుకుంటావు ఒక నలభై రోజులు స్నానం చేయకుండా ఉంటే చాలు నిన్ను నీవే భరించలేవు ఏ శరీరం అయితే అద్భుతం అద్భుతం అద్భుతం అని నీవు గంతులు వేస్తున్నావో ఒక్క నలభై రోజుల పాటు నియమం ప్రకారం స్నానం చేయకుండా ఉండు చాలామందికి తమ శరీరం మీద బాగా వ్యామోహం అన్న వాళ్ళందరూ ఈ ప్రయోగం చేసి తీరాలి నలభై రోజుల పాటు కనుక స్నానం చేయకుండా అవే బట్టలతోటి అలాగే కనుక నీవు నీ శరీరాన్ని నీవే భరించలేవు ఇక ఇప్పుడు ఆ భరించలేనంటున్న వాడెవడో వాడు నేను నీ మృత్యువులో కూడా వాడే ఉంటాడు ఈ జీర్ణ వస్త్రమైనటువంటిది అప్పుడు కూడా ఈ మురికి కొంప అలాగే అయిపోతుంది మలినపు కొంప అన్నారు అందుకని దీన్ని ఇదొక ఆశ్రయం కాసేపు అతిథిగా ఉండడానికి వచ్చావు వచ్చిన వాడు ఏం చేశావు వస్తువులను పెంచుకుంటూ పోయావు పోయే కొద్దీ బరువు పెరిగిపోయింది జ్ఞాపకాల బరువు పెంచుకుంటూ పోయావు బరువు పెరిగిపోయింది బంధాల బరువు పెంచుకుంటూ పోయావు పెరిగిపోయింది సంబంధాలకే విలువ అన్నావు సంబంధం అంటే ఏమిటంటే బంధం నుంచి విడుదల చేసేదని అర్థం నిజానికి మాట్లాడితే కానీ అది ఆ దృష్టి పోయింది ఎప్పుడైతే జ్ఞాన దృష్టి పోయిందో అన్నీ విపరీతములే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే తల్లి పిల్లవాడికి గురు గురుముఖం ఆవిడతోనే ప్రారంభం కట్టకడపటికి సద్గురుమూర్తి దేశికుడు అది గురుముఖం వీళ్ళ వల్ల నీకేం బోధపడుతుందంటే పరుడు రెండో వాడు లేడు తల్లి చెప్తుందనమాట నువ్వు నేను ఒకటే అని సంజ్ఞల ద్వారా చెప్తున్నా ఆ పిల్లవాడికి భాష లేదు అయినా సరే ఆ పిల్లవాడిని తన యొక్క బాడీ లాంగ్వేజ్ శారీరక భాష శరీరం మాట్లాడుతుంది మౌన భాష మౌన వ్యాఖ్య ఆ పిల్లవాడు పరిగేట్టుకొచ్చి తల్లిని పట్టుకుంటాడు పెరిగేట్టుకు వచ్చి తండ్రిని మరి ఇంకోళ్ళని బయట వా రోడ్డు మీద కనపడ్డ వాడి దగ్గరికి వెళ్ళడు పరిగెట్టుకెళ్ళి పట్టుకోడు ఎందుకని వాడికి కూడా తెలుసు వాడు పరుడు పరుడని పరాయి వాడని వాడికి కూడా అర్థమైపోయింది ఎప్పుడైతే అర్థమైపోయిందో వాడిని గురువుగా భావించడు ఇప్పుడు పరుడనే లక్షణం ఎప్పటింత వచ్చేసింది ఇప్పుడు ఆరు వయసు నుంచే వాడికి తోతడం ఇంత బలమైనటువంటి అజ్ఞానం యొక్క కూకటి వేరు అక్కడ ఉంది మూలంలో ఉంది అక్కడ వేరే నువ్వు వేరే నేను వేరే దీన్ని గురుముఖమున పొందినటువంటి జ్ఞానం ద్వారా అద్వైత అనుసంధానం ద్వారా ఆత్మానుసంధానం ద్వారా బ్రహ్మానుసంధానం ద్వారా ముందు దాన్ని పోగొట్టాలి బ్రహ్మనిష్ఠుడు అయి అద్వైత సిద్ధిని పొందాలి అప్పుడు అసల పరిపూర్ణ రాజయోగానికి రావాలి అది నీ అధికారిత్వం వచ్చావు అనుకోండి ఇప్పుడు నీకేం చెప్తారంటే ఇప్పుడు జీవభావ సంగతి చెప్పరు గురుముఖమున బ్రహ్మాండాన్ని దర్శించడం ఎట్లాగో చెప్తా మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణీ దళితాశాహస్రంలో ఉంది మూల ప్రకృతి వ్యక్తా వ్యక్తస్వరూపిణీ అమ్మవారు అమ్మవారు అమ్మవారు అంటుంటాం ఈ అమ్మవారి ప్రభావం ఎంతవరకయ్యా అంటే బ్రహ్మాండం వరకే లేదు విశ్వం వరకే లేదు జీవుడి వరకే ఆ అష్టప్రకృతులంతా అమ్మవారే మరి అయ్యవారండి అయ్యవారు లేరు అదేమిటండి అయ్యవారు లేకుండా అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మవారు వారంతటా వారే వచ్చారు ఎరుక తనంతటా తానే పుట్టింది తనకు తానే కలిగింది తనకు తానే వ్యాపించింది తనకు తానే అన్నీ చేసింది తానే మళ్ళా లేకుండా పోయింది ఇది అమ్మవారి పద్ధతి అయ్యవారంటావా అయ్యవారు బయలు వారు ఎప్పుడూ ఉంటారు అయ్యవారి వల్ల అమ్మవారు రాలేదు మీరు చూడండి ఏ పురాణమైనా తీసుకోండి అయ్యవారు అమ్మవారిని సృష్టించారు అని ఎక్కడా శివుడు శక్తిని సృష్టించాడని కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మిని సృష్టించాడని కానీ లేదా బ్రహ్మదేవుడు సరస్వతిని సృష్టించాడని కానీ ఎక్కడా వ్రాయబడి ఉండదు ఏ కథలైనా చదవండి ఏ పురాణాలు ఎక్కడా ఉండదు ఎందుకనిట అలా జరగలేదు కాబట్టి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం కోసం ఆ కథలు చెప్పాం ఏమిట ఇంతకీ బయలులో అనంత విశ్వం తనకు తానే వచ్చింది తనకు తానే ఎలా వస్తుందండి తనకు తానే నీకు మెలకు పెట్ట వస్తుంది అలాగే అది కూడా వచ్చింది కాబట్టి తురియ స్థితి నీకు తెలిస్తే తప్ప నిద్ర ఎలా వస్తుందో మెలకు ఎలా వస్తుందో నీకు బోధపడదు నిద్ర వస్తే పడుకోవడం జీవులన్నీ చేస్తాయి జంతువులు కూడా చేస్తాయి దాంట్లో పెద్ద విశేషం ఏముంది నిద్ర యొక్క మూలా నిద్ర నిద్రకు సాక్షిగా ఉండాలి అందుకు సాధన చేయాలి చేసాం ఇప్పుడు రెండవ మెట్లో ఎరుకకు సాక్షిగా ఉండాలి అఖండ ఎరుకకు సాక్షిగా ఉండాలి మూలా ప్రకృతికి సాక్షిగా ఉండాలి లేనరుక అవ్వాలి సాక్షి సాక్షి సాక్షి అంటుంటాం ఈ సాక్షి అంటే ఏమిటంటే సాపేక్ష సాక్షి ఒకడు నిరపేక్ష సాక్షి ఒకడు పరుడు ఉన్నంతసేపు రెండవది ఉన్నంతసేపు సాపేక్ష సాక్షి రెండవది లేదు అద్వైత సిద్ధి బ్రహ్మనిష్ట ముక్తి కలిగింది అక్కడి నిరపేక్ష సాక్షి కాబట్టి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి ఒక అవ్యక్తం ఉంది ఆ అవ్యక్తమే వ్యక్తావ్యక్తములుగా నీకు కనబడుతుంది ఉన్నది అవ్యక్తమే అందుకని జాగ్రత్తగా సాంఖ్య దర్శనాన్ని గమనిస్తే అవ్యక్తన్మహత్ మహదోన్మహంకార అని ఉంటుంది అక్కడ ఒకటి రెండు మూడు ఆ మహదహంకారమే కూటస్థుడు ఆ మహదహంకారం అనే కూటస్థుడినిది బ్రహ్మాండం ఉత్పన్నమైపోయి దానిలో ఉన్న అపంచీకృత భాగం అవ్యక్తము మహత్తు దానికంటే ముందున్నది బయలు అందుకని పెద కందార్థాలు జన కదార్థాలు ఏం చేస్తాయంటే బట బయలకు బ్రహ్మ పట్టణమున ఎలుకున్నవాడబో నిజ గురుడు మనం రోజు నమస్కారం చెప్తూ ఉంటాం స్వగురు నిజ గురు పరమగురు పరమేష్ఠి గురువు అని వీళ్ళందరూ బయలును దర్శించినటువంటి వారు బయలు బటబయలు పరబయలు ఇట్లా అందులోనే కొద్ది స్థరతమ స్థాయి భేదాలున్నాయి వారి కంటే ముందు పారంపర్యం అన్నమాట కాబట్టి బట్టబయలను బ్రహ్మ పట్టణమును దర్శించిన వాడు పట్టణం ఒకటే ఉందా బ్రహ్మ లేడు అక్కడ అది బ్రహ్మ పట్టణం ఆవరణ రహితం గుణరహితం ఎరుక లేనివి అదే మాట ఇక్కడ సూచనగా చెప్తున్నారు బయలెరుక రెంటి నెరుగుచును గురుముఖమున ఎరిగి ఈ రెండు తిరముగా ఎరుకను తీసివేసితే చాలు ఎరుకను తీసివేయాల ఇదేంటండి ఎలా తీసివేస్తాం అనంత విశ్వము అదే అయ్యింది ఆ విశ్వంలోనే బ్రహ్మాండాలు వస్తున్నాయి ఆ బ్రహ్మాండాలలోనే పిండాలు వస్తున్నాయి ఆ పిండాండాలలో నేనొక శరీరం దాంట్లో ఉన్న నేను ఈ నేను ఎక్కడా ఆ అనంత విశ్వం ఎక్కడ అఖండ ఎరుక మూలా ప్రకృతి ఎక్కడా మరి నేను దాన్ని ఎలా తీసివేస్తానండి అన్నాడట కోరిని తీసివేయటం అంటే మనకి బాగా తెలిసింది ఏంటంటే ఏదైనా నీళ్ళలో ఒక వస్తువు పడితేనో లేకపోతే ఒక క్రిమికీట కాదులు పడితే తీసివేయటం కాదు ఇది అలా పదార్థయుతంగా తీసివేయమనే పద్ధతిగా చెప్పడం లే జ్ఞానం తెలిస్తే అజ్ఞానం పోయింది అజ్ఞానం తీసివేయబడింది ఎలాగా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రుచి తెలియదు పిల్లవాడికి వికాస క్రమంలో మొట్టమొదటి రుచి తెలియదు వాడికి చేదనే రుచి తెలియజేయాలి ఇప్పుడు అది కూడా ఒకటి ఉంది కదా మరి తెలియజేయాలి వాడికి అన్నీ ఏమి ఇచ్చినా నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ఏమి ఇచ్చినా నోట్లో పెట్టుకోవడం అనేది దురభ్యాసం ఆ అభ్యాసాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచించింది తల్లి వెంటనే ఏం చేసిందంటే ఓ కాకరకాయ ఇచ్చించేది ఇవ్వగానే వాడికి అలవాటు ఏంటి అని నోటో పెట్టుకున్నాడు కాకరకాయ కూడా నోటు పెడుకున్నాడు వెంటనే వాడి ముఖ కవళికల్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే వాడికి భూప్రపంచంలో అంతా తేడా వచ్చేస్తుంది ఇక మళ్ళా జీవితంలో ఎప్పుడూ కాకరకాయని మళ్ళీ ఇక నోటో పెట్టుకోడు ఇక ఎందుకని గుర్తుపట్టేశాడు ఆ గుర్తుపట్టడం ద్వారా జ్ఞానం వచ్చింది ఇది గురి గుర్తులో ఉన్నటువంటి మెలిక రహస్యం కాబట్టి ఇప్పుడు తల్లి గురువుగా పనిచేస్తే లేదా అద్భుతంగా పనిచేసింది ఏం చేసింది ఇప్పుడు ఏది వాడు ఈ కాకరకాయ నోట్లో పెట్టుకున్న చేతు లక్షణాన్ని అనుభవించిన తర్వాత ప్రతిదీ జాగ్రత్తగా చూసి నోట్లో పెట్టుకోవడం వాడికి వచ్చేస్తుంది వెంటనే మరుక్షణమే నువ్వు క్యారెట్ ఇచ్చినా కూడా దాన్ని పరిశీలిస్తాడు అది కాకరకాయ ఇది క్యారెట్ అది కాకరకాయ ఇది క్యారెట్ వాడికి పేర్లు తెలియదు కానీ అది చేదుగా ఉంది ఇదిగా ఉంటుంది ఇది మధురం అది కటు ఇది స్వాదు అది తేక్షణం ఇలా జాగ్రత్తగా రెండు లక్షణాలని గమనించి కాకరకాయను పక్కకు నెట్టేస్తాడు ఇక మళ్ళీ ఎప్పుడూ కాకరకాయను పచ్చి కాకరకాయను తినవాడు జీవితంలో అద్భుతమైన జ్ఞానం వచ్చేస్తుంది గుర్తు స్థిరమైనటువంటి నిర్ణయం వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి అంటే ఇంకా దాని రకరకాల కోణాలలో దాన్ని రకరకాలుగా వండి తర్వాత తింటాను నేర్చుకుంటాడు అది వేరే సంగతి ఇలాగే ఎరుక యొక్క ప్రభావాన్ని లేని పద్ధతిగా గురుముఖమని తెలుసుకోవాలి ఇది గురుముఖం అని తెలుసుకోవడం అంటే చాలామంది గురువుల దగ్గర మనం ఎట్లా నేర్చుకుంటామంటే ఎరుక గట్టిపడే పద్ధతిగా నేర్చుకుంటాం అంటే ఏ వ్రతమైనా తీసుకోండి ఏ దీక్ష అయినా తీసుకోండి ఏ నవవిధ భక్తి మార్గాలైనా తీసుకోండి ఏ కర్మ మార్గానైనా తీసుకోండి ఏ భక్తి మార్గానైనా తీసుకోండి ఏ యోగ మార్గానైనా తీసుకోండి అవాటన్నింటిలో ఈ నేననేవాడు బలపడిపోతాడు ఈ నేననేవాడు బలపడమే ఎరుక బలపడడం అంటే అభిమానం బలపడితే జీవుడు అహం బలపడితే దేవుడు అయితే అహంకారం అనే అది దివ్యాహ ఇది అది శివోహం అది సచ్చిదానంద రూపం అయినంత మాత్రమే దానివల్ల ఏం ప్రమాదం లేదు లోక కళ్యాణానికి ఉపయుక్తం ఆ దీన్నైనా పరిణమింపజేయగలిగే సర్వసమర్థం సకలలోక కళ్యాణ ప్రదాత ఆ అయితే అది కూడా ఒక బ్రహ్మాండ కాల గమనంలో పునరాగమనాయచ ఒక కాలంలో ఉంటుంది ఒక కాలంలో పోతుంది ఉత్పత్తి లయాలకు గురవుతోంది దశవిధ ప్రళయాలకు గురవుతోంది కాబట్టి ఏ ప్రళయ కాలంలో కూడా పోనటువంటి రానటువంటి ఉన్నదేదో ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదేదో అది భయర్ ఈ రీతిగా లేని పద్ధతిగా ఎరుకని తీసివేయడం ఎట్లాగో గురుముఖమున వినాలి ఇది గురుముఖమున వినటం అంటే గురుముఖమున నిర్ధారణ అయ్యేంత వరకు నిర్ణయం అయ్యేంతవరకు వినాలి అంటే ఎంతసేపు వినాలండి ఎన్నిసార్లు వినాలండి గురుపుత్రుడు అయ్యేటటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఒక్కసారి వింటే చాలు వాడికి రెండవసారి వినక్కర్ల యథాతథ దర్శనం ఏది బోధించబడుతుందో బోధాకాలమునందే యథాతథ దర్శనం ఉన్నది ఉన్నట్లుగా నిరూపించబడి నిర్ణయించబడి పోతాడు అయిపోగానే ఆయన దర్శ ఆ దర్శన స్థితిని పొందాడని ఆ సద్గురుమూర్తి గ్రహిస్తాడు వెంటనే అలాగే ఉండు అని ఆశీర్వదిస్తా అదే ఆశీర్వచనం స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ అనేటటువంటి మాటలు సంస్కృతంలో ఉన్నాయి మనం అందరం మనం పూజలలో లేదా వేదాన్ని చదువుకున్న బ్రాహ్మణులను కానీ లేదా మీరు నిత్య పూజలు కానీ ఈ మూడు మాటలు వస్తాయి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ అని అడుగు అని చెప్తాం ఏమిటయ్యా అంటే సుఖాసనం తర్హా చెప్పేది సుఖాసనం స్థిరాసనం గురు అంటూ ఉంటాం సరే ఇదంతా కూడా సంస్కృత భాషలో మామూలు తెలుగులో మాట్లాడితే స్థిరోభవ ఉన్నవాడు ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఉండుట వరదోభవా పద్నాలుగు లోకాలకి కూడా శుభాన్ని చేకూర్చగలిగేటటువంటి వరద స్థితిలో ఉండాలి సుప్రసన్నోభవ ప్రసన్నాత్మకమై ఉండాలి అందుకని దీక్షానామాలు ఇచ్చేటప్పుడు ప్రసన్నాత్మస్వరూప అని కూడా ఇస్తారు ఆడవాళ్ళకి ఇది కూడా ఒక ఉత్తమమైనటువంటి స్థితి అయితే గురుముఖమున లేని ఎరుక నిరూపించబడాలి అలా నిరూపించబడితే ఎప్పటికీ ఆ నిర్ణయం మారది నాకు కూడా ఇదే చిన్న కదార్థాలు బోధించారు పంతొమ్మిది సాయంత్రం ఒక పౌర్ణమిన వాటి సాయంత్రం ఏడు గంటలకు సుమారు ప్రారంభించారు తెల్లవారుజామున నాలుగింటి నాలుగు నాలుగున్నర వరకు బోధిస్తూనే ఉన్నారు ఆపలేదు ఒక అద్భుతమైన వాతావరణంలో ఏమిటయ్యా అంటే పక్కన ఒక చెరువు ఆ చెరువు గట్టున ఒక పర్ణశాల నిజంగా పర్ణశాలే ఆకులతో అల్లినటువంటి పర్ణశాల చుట్టూత చెట్లు చల్లటి వాతావరణం శరత్కాలం కానీ ఆ చెరువులో ఉన్న నీళ్ళని పెద్ద ఇంజంతో తోడుతున్నారు పెద్ద శబ్దం పక్కన ఆ పక్కన పర్ణశాల అందులో వెంకటేశ్వరరావు గారని ఒక మహానుభావుడు ఎంతోమంది సాధువులను తన జీవితంలో ఆ పర్ణశాలలో సత్సంగ సందర్భంగా వారందరినీ కలిసి ఆ సత్సంగంలో భాగం పంచుకుని సాక్షిగా జీవించడం అంటే ఏమిటో యథాతథంగా చూపెట్టగలిగినటువంటి మహానుభావుడు పూర్ణాయుద్ధాయం పొందినవాడు వారు తొంభై ఆరులో చిన్న బల్బు అప్పట్లో నలభై క్యాండిల్ బల్బు ఉండేది ఆ నలభై క్యాండిల్ బల్బు వెలుగే వెలుగు ఆ వెలుగులో తినకందార్థాలు చదవమన్నారు నాకు జనకందార్థాలు అంటే ఏమిటో తెలియదు అప్పటికి ఓదో విశేషమైనటువంటిది తెలుసుకోవాలను అన్నారు అలాగేనండి అన్న ఏడు గంటలకి అక్కడ ఒక ఆ పర్ణశాలకి ఒక తలుపు ఉంది చిన్న తలుపు వీరి కొద్దిగా పొడగరి స్వామి నిర్భయానందమేకా నరసింహారావు గారు అచ్చేయి దాని మీద వేశారు ఆ తలుపు మీద అలా నిలబడ్డారు ఏడు గంటలకు నిలబడ్డ వ్యక్తి బోధ పూర్తయ్యేంత వరకు తెల్లవారుధామున నాలుగింటి వరకు బోధ వరకు అదే పద్ధతిలో నిలబడి కథల్లేదు మెదల్లేదు చదివినవాడు చదువుతూనే ఉన్నాడు చెప్పినవాడు చెప్పినట్టే ఉన్నాడు ఏడు టు నాలుగు అంటే ఎన్ని గంటలు తొమ్మిది గంటల పాటు ఒకే పోశ్చర్లో అన్ని గంటల సేపు అలా నిలబడి ఉన్నారంతే యథాతథంగా పక్కన మోటార్ మోగుతూనే ఉంది నీళ్లు తోడుతూనే ఉంది పాఠం జరుగుతూనే ఉంది ఏదీ దేనికి అడ్డం రాలేదు వెంకటేశ్వరరావు గారు కూడా ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పక్కన కూర్చొని అలా వింటూనే ఉన్నారు కదలకుండా చదువుతున్న నేను కూడా చదువుతూనే ఉన్నాను అలాగే కదలకుండా ఇప్పుడు పరుడు లేరు కదా ముగ్గురు కలిసిపోయారు ఒక స్థితిలో ఎవరు విడిగా ఆ స్థితికి లేవనెత్తబడ్డారు లేవనెత్తబడేటప్పటికీ తెల్లవారే సమయానికి అయిపోయింది ఇక చిన్నకందార్థాలు మొత్తం అయిపోయి ఒక్క రోజులు అయిపోయింది మొత్తం అన్ని పద్యాలు అయిపోయినాయి బయటికి తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి బ్రహ్మముహూర్త సమయానికి ఆ బయటికి తీసుకొచ్చారు పూర్ణచంద్ర దర్శనం సూర్యోదయ దర్శనం అరుణోదయ దర్శనం అన్ని ఒకేసారి టకటక టకటక ప్రత్యక్ష దర్శనం అదిగో అక్కడ చినకందార్థాల్లో చెప్పిందంతా ఇదిగో ఎదుర్కొండ కనబడుతుందని చూడంన్నారు ప్రత్యక్ష దర్శనం నిర్ణయం నిర్ణయం అయిందా అన్నారు అయిందన్న అలా ఉండు అన్నారు అంతే ఆశీర్వచనం స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో భవ తొంభై ఆరులో చెప్పిన పాఠం బోధించడానికి సమర్థత రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరం పూర్తవుతుంటే కానీ రెండు పుష్కరాలు పూర్తయితే కానీ బోధించగలిగే సామర్థ్యం రాలేదు మధ్యలో ఒకటి రెండు సార్లు ప్రయత్నించాలని అనుకున్నా సాధ్యంగా రా రెండు పుష్కరాలు పూర్తయ్యేటప్పటికీ ఇప్పటికి సహజంగా తినకందార్థాలను బోధించగలిగేటటువంటి సామర్థ్యాన్ని దేశకేంద్రులు ప్రసాదించారు ఇది గురుముఖము తెలుసుకోవడం అంటే గురుముఖము తెలుసుకోవడానికి ఇంత ప్రాధాన్యత ఉంది ఇలా తెలుసుకోవాలి తెలుసుకుంటే అది జీవితంలో శాశ్వతమైన ముద్రని శాశ్వతమైనటువంటి నిర్ణయాన్ని శాశ్వతమైనటువంటి స్థితిని పొందింపజేస్తుంది ఎరుగదు సుషుక్తిని జాగ్రత్త రెంటి నెరుగును మేల్కట్లయగ బయలెరుకలెరుగదు బయలెరుక రెంటి నెరుగుచుండు గురుముఖమున ఇరిగి ఈ రెండు తీసి వేసితే చాలు పరులు నేనని అని ఏటి పలుకే లేకుండు పలుకే లేకుండు ఇది చాలా ముఖ్యమైన నాదాంతము నాదము ముక్తికి మూలము నాదాంతమరయ అని పెద కదార్థాల్లో వస్తుంది పోయిన ఆ కందార్థాన్ని వివరించి చెప్పాం కాబట్టి నాదము యొక్క అంతం ఎరిగినటువంటి నాదాంత రంగుడు వేరే నాదాంతము ఎరిగిన వాడు వేరే అలాంటి పలుకే లేకుండు వాంగ్మౌనం మానసికమౌనం ఈశ్వరీయమౌనం దానవతలా పలుకే లేకుండు ఇట్లెరుగుచూ గురుముఖమునా ఇరి హరి ఓ శ్రీ గురుభ్యో నమీ ఓర్ణమదర్ణమిదం ఓర్ణ ఓర్ణముద్యతే యర్ణమేవాశిష సహనా సహనోనక్తు సహ వీర్యం కరవహ తేజస్వి నావీతమస్ మా విషావహి శాంతి స్వురు నిజగరు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ